మరి ఆరాధన శుభామంధనాలు మరి డిపాజిట్ స్టార్టింగ్ ప్రైజ్ ప్రార్థన చేసుకున్నాం అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పశుధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ఈశ్వర ప్రభానికి కృతజ్ఞతలు స్తోత కలియ రజ పరిశుద్ధి వందనాలు తండ్రి పరిశుద్ధాత్మడానికి వందనాలు ప్రభా తండ్రి దేవ యేసు మంచి వందనాలు తండ్రి దేవ మరియు పొద్దు నుంచి స్త్రీలు ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మామూలుగా కాపాడుతూనే ఉన్నారు ప్రభా బలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవ యసు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రిని యొక్క ఆత్మకార్యం చెరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచను ప్రభా తండ్రి దేవా ఏచు ప్రభా మా ప్రతి పాపం శాపం ఏచి రక్తం చేత కడిగవేని ప్రభా ప్రతి రోజు ప్రభా యొక్క నీతిని సత్తని ప్రభావ మేము అనేక ప్రకటించాలి తండ్రి దివ మేము ఇక్కడికి వెళ్ళిన కానీ ప్రభా సాక్ష్యంగా నిలబడాలి ప్రభావ కాబట్టి ప్రభ నీ ప్రతి రోజు ప్రభా మాకు అను గురండి తండ్రి మేము ఎవరి కూడా ప్రభా యొక్క ఆత్మ పనులు పొందుకోవడానికి ఆ మేము ముందుకు వచ్చిటకు సాయపు మని ప్రార్థిష్టం తండ్రి దేవాయసు ప్రభా మమ్మల్ని గాలమీసుకుని సన్నిధికి అదే రీతిగా తండ్రి ఎంతమంది బెదిలైతే ప్రభా రాలేని పరిస్థితులున్నారో ప్రభా వారినం చేసుకునే తండ్రి వారిని కూడా నీ సన్నిధికి ప్రభా తండ్రి దేవా ప్రభా లోకం అంతటా చూసే ప్రభా ఎంతో గలిబిలి ప్రభా అయినా గానీ ప్రభా యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించు తండ్రి మీ యొక్క పరిశుద్ధి మా అందరిని ముద్రించుకున్నందుకు ప్రభాకీకు లెక్కలేని వంధనాల కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవాయసుభ లోకంలో ప్రభా ఎక్కడ చూసినా గానీ మరి రకరకాల రోగాల చేత ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి వారికి అందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వారి ఒక అవకాశం అనుగ్రహించి ప్రభా దేవాయప్రభా వాళ్ళని సత్యాన్ని గ్రహించటం తండ్రి వాళ్ళతో దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయప్రభా ప్రతి బిడతో ప్రభావ మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి ఈ లోకం అంతా రక్షింపబడాలి తండ్రి ఏ ఆత్మ కూడా నచించుకోవడానికి ఇవ్వలేదు ప్రభా యొక్క సన్నిధిలో ప్రభా ప్రతి బిడెక్ నీ యొక్క కృపకం చేసుకుని సన్నిధికి నడిపించి దేవ మరి వాక్యం ప్రభా ప్రతి రోజు ప్రభా మేం వింటున్న ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేం వాటిని ప్రాక్టీస్ చేయాలా ప్రభా సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మా రుద్ధాన్ని తండ్రి దేవా ప్రభా మరి ప్రతి కూడా ప్రభా ఇలాంటి వాక్యాల ప్రభా మేము ఎక్కడ వినలే ప్రభా కానీ ఇక్కడ ఈ ఈ యొక్క గ్రూప్ లో మేము వింటున్నాం అంటే ప్రభా కేవలం ప్రభావితమని ప్రార్థిస్తున్నాం నచ్చండి మరి ప్రతి దగ్గర కూడా ప్రభాని తోడించి నడిపించి ప్రభా ఆం మీరే తోడైనా నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం నత్తండి యొక్క పాట వాడతాను प्रेज द आर्टिस्ट फ्रेंड्स प्रे प्रभु महाप्रभु एक पाठ वाचूंदा हूं हालेलुया पाडेदा प्रभुनिं कोनियारेदा हालेलुया ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలందునా నిన్ను పూజించికి తింటును ఆ అన్ని వేళలందునా నిన్ను పూజించికి తింటును నా ప్రభువా నిన్ను కొని ఆడేదా హడేదా ప్రభు నిన్ను కొని ఆడేదా వాగ్దాన మూలాని చీ నెరవేచా నన్ను కాపాడు వాడనివే ఆ నమ్మాకమైన నన్ను కాపాడు వాడనీవే నా ప్రభువా నిన్ను కొనియాడేదా హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా శత్రు ఓ భవే నా శత్రు ప్రభు వా నిన్ను కొని ఆడే జా ప్రభు నిన్ను ఆడే జా ఎందారు చోచి రో వారి కలిగి ఎందారు చోచి రో ప్రభువ నే వెలుగంధి నా జీవంపు జ్యోతి వినివే ఆ ప్రభువా నేవలు గంధి తిం నా జీవంపు జ్యోతి వినివే నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా పాడే ప్రభు నిన్ను కొనియాడేగా భయం ను పారా ద్రోలీ ఆ భయం భయం నన్ను సంరక్షించు చుంటే ఆయరు నీవే ప్రభు నన్ను సంరక్షించు చుంటే నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములం నింటినీ ప్రియముగా భయంతో కష్టములం ప్రభువా నిన్ను నేను ఆడేదా హల్లే పాడేదా ప్రభు నిన్ను ఆడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తిను ఆ నిన్ను పూజించికి తింటూను నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ అంకా చంద్రశేఖర్ అన్న గారు వాక్యం షేర్ చేస్తారు ప్రైజ్లాడ్ అన్న ప్రార్థిస్తాం పరసోధర వృవ సర్వోన్నత రగుతండ్రి ఈ ఉదయం నుంచి కాచి కాపాడనందుకు మీకు ఎంతో మనాలైనా మమ్మల్ని సురక్షితంగా ఈ సన్నది నడిపించేందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రభు ఈ సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యంగా ధ్యానించక మేము వచ్చినవినైనా మాట్లాడండి మమ్మల్ని బలపరిచి మనం ప్రార్థిస్తున్నాం మేము ఇంకేక తప్పిపోతుంటే మమ్మల్ని చూపించండి తండ్రి సరి చేసుకుని దాకా ముఖ్యంగా ప్రభు నిర్లక్ష్యమైన జీవితం యుగ సమాప్తి సూచనని మీరు నా కైసవార్త ఇరవై నాలుగో అర్థాల మీరు మాకు చేస్తున్నారు జనులు తిరుచు త్రాగొచ్చు యథావిధిగా జీవిస్తున్నారు ప్రభా ఎవరు జరిగిన సమయంలో జలప్రాలయం వచ్చి వారిని అందరిని కొనిపోయాను జనారకానికి అన్న విషయాన్ని మీరు అక్కడ చేస్తున్నారు అలాగనే మనిషికి మీరు అక్కడ దినంలా ఉండేను అన్నారు కాబట్టి మనుషులు యథావిధిగా కాలం వెలిపిస్తున్నారని కానీ ప్రభావ మీరు మాకు మాకు అవకాశం ఇచ్చినారు ప్రతిరోజు మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని దాన్ని బట్టి మీకు ఎంతో పొందాల కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నిండు మలుస్తూ మేము ప్రేమించలాగా సేవించలాగా మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ సాయంత్రం సమయంలో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాళ్ళ తన మళ్ళీ మీ యొక్క మీ చేత తండ్రి మమ్మల్ని శుద్ధీకరించండి ఇంకేమైనా బలహీనతను అవి కాల్చివేయమని మా ప్రార్థిస్తున్నాం అపవిత్రత వాటిని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం మీకు చెత్తపరమైన జీవితాలకున్నా వాటిని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధతతో ప్రభావ మీ శరీరంలో మేము సమయం గడపాలా మీ సేవ పరిచయంలో ముందుకు పోవాలా అటువంటి జీవితం మాకందరికి అనుకరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం ఏసుక్రీస్తున్నాం మీకందరికీ శుభాభివందనములు ఈ రోజు ఇరవైవ తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రకారంగా మనము బబులోన్ కి సంబంధించిన విషయాలనే ధ్యానిస్తాము కొంతకాలం నుంచి మతైసు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాబీ అరవై ప్రకటన గ్రంథము ఇరవై వాద్యాలో ఈ లోకానికి ఏ ఎటువంటి తీర్పు దేవుడు తీర్చబోతుండ విషయాన్ని మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ముఖ్యంగా గోగు మా అన్న అంశం గురించి అయితే ఇది ఆశ్చర్యకరంగా మనము దాన్ని గ్రహించాలి ఎందుకంటే మత మా మన ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రపంచమంతటా ఈ రోజు గోగు మా బోగుల గురించే ప్రతి బైబుల్ స్టడీస్ అలా యూట్యూబ్లలో మీరు ఎక్కడ తీసిన ఇంటర్నెట్ స్థాల్లో బైబుల్ స్టడీస్ లలో తరత సంఘాలలో కూడా ఈ గోగు మాబోగుల యుద్ధాల గురించే ధ్యానిస్తా కాబట్టి ఇది ఒక యాక్సిడెంటల్ గా లేక యాదరుచికంగా కాదని తెలుగులో మాట్లాడితే కానీ ఇది ప్రభు వలన మనకు అనుగ్రహించబడింది మన కాలంలో ఇది నెరవేరుతుంది అయితే గోగు మా గోగులు అనేవారు ప్రకృతి సాజంగా కొన్ని దేశాలు నిశ్చల్పాల మీద అని వాళ్ళందరూ ధ్యానిస్తూ ఉన్నారు మనకు ప్రభు కొన్ని సంవత్సరాల క్రితమే బయలుపరచండి అనుకుంటా బహుశా రెండు సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది పది ఆ మూడు సంవత్సరాలలో మనం వీటన్నిటిని ఆత్మీయస్థితిలో అర్థం చేసుకునే ప్రయత్నించాం ఎందుకంటే ఇవి మనం చూస్తా ఉంటాము పాతవి గతించే సమస్త కృతమైనయని కాబట్టి కృతవి అన్ని ఆత్మీయమైన అన్న విషయాన్ని బైబిల్ వాక్యాలు సదరిస్తాయి కానీ పాత నిబంధన కాలంలో మటుకు అవి ప్రకృతి సహజమైనవి అండ్ మన కాలంలో మటుకు అవి ఆత్మీయమైనవి కానీ ఇవన్నీ దేశాలు ఆత్మీయమైన దేశాలు అన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ ప్రతిబింబాలు నిజ స్వరూపంలో మటుకు వరలోకంలో ఉన్నవన్నీ కాబట్టి ప్రతి దేశపు యొక్క నిజ స్వరూపము పరలోకంలో ఉంటుంది కానీ మనకు తెలుసు పరలోకము బలవంతుని చేతిలో బట్టడేద్దాం కాబట్టి సాతానుడు దాన్ని కూడా అన్న విషయాన్ని మనం చూస్తాం అక్కడ మూడవ వంతు దేవదత్తులని వాణ్ణి తట్టు తిరిపేసుకున్నాడు వాళ్ళ చేత పాపం అని కూడా మనం చూసినాం ఏచల్ గంగంలో కాబట్టి పర్లోకము కూడా బలవంతం చేతిలో పట్టబడిందంటే ప్రకృతి సహజంగా కూడా ఆత్మీయ స్థితిలో కూడా కాబట్టి ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో ఓలి విషయాన్ని జ్ఞాపం చేస్తాడు యేసు ప్రభు యొక్క మరణము కేవలము పాపంపు జీవితం నుంచి మనల్ని విమోచించడమే కాక పరలోకం కూడా విమోచించడం అన్న విషయాన్ని చెప్పబడింది కాబట్టి ఆయన మరణము కేవలము మనుషుల కొరకే కాదు సమస్త సృష్టిని విమోచించడం కొరకు ఆయన ఆ యొక్క కార్యని సంపూర్తి చేసి మన చేతుల్లో ఆ యొక్క పనిని అప్పగించిపోయి ఇప్పుడు మన బాధ్యత ఈ సమస్య సృష్టిని విమోచించుకోవాల ఏ రీతి విమోచించుకోవాలంటే చాలా మందికి తెలియదు ఇది కేవలం ప్రార్థన ద్వారానే ఏ రీతిగా అంటే అప్పుడు స్వీకార్యంగా మనం చూస్తాము మొత్తమొదటిసారి పరశురాత్మ అభిషేకం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు చేసే ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయగలిగినారు కానీ ఆయన వెళ్ళిపోయాక చెయ్యలేరు ఆయన వెళ్ళిపోయాక చెయ్యాలంటే ఆయన ఆత్మ వీళ్ళకి రావాలా వీళ్ళని అభిషేకించాలా అందుకే మనం చూస్తాం అప్పసుల కార్యంలో అనే పండుగ దినం ఇసలందరూ పండుగ తీసుకుంటున్నారు కానీ అప్పోసులందరూ ఉపాస ప్రార్థన చేస్తారు నలభై తివారాత్రులు ఉపాస ప్రార్థన చేసి పర్షుదాత్మ కనిపెట్టుకోని అంటే అక్కడ సీక్రెట్ ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం జరగాలంటే ఉపాస ప్రార్థన అవసరం అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని సమస్యలకు వెళ్తాం పరశుద్ధాత్మ అభిషేకము ప్రకృతి సహజంగా జరిగేది అంటే లిటరల్ గా అంటాం ఇంగ్లీష్ లో అంటే పరశుధాత్ముడు నీ మీదికి రావడము నీ నివసించడం అది నిజంగా జరిగేది మొత్తమోసారి పరుశుధాత్మవుతుందంటే నీకు టాప్ ఆఫ్ నియమాలు పరిశుధాత్మను ఆగ్ని అగ్ని నీ మీద పడ్డప్పుడు ఏం నీలోని పాపకు నియమాలన్నీ కాలిపోతా ఉంటాయి అందుకు నిశ్చర్త కొట్టుకుంటా ఉంటది ఎందుకు పరసాద్ వచ్చినప్పుడు మనుషులు ఎగురుతూ ఉంటారు కొట్టుకుంటా కారణం అదే నిశ్శాతము భరించలేదు అది పరిశుద్ధమైన ఆత్మ కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలోనికి రావాలంటే నీ పాత తిత్తి దాన్ని అందుకే నువ్వు పాపము నుంచి విడుదల పరిశుద్ధతలో జీవించడం నేర్చుకోవాలా దాని తర్వాత వాక్యము నిన్ను శుద్ధీకరిస్తాన అని దినం అందుకే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలని మనం హెచ్చరిస్తూ కనీసం మూడు నాలుగు అధ్యాయులన్నా ధ్యానించాలా తర్వాత పొద్దున ధ్యానిస్తే సాయంత్రం వరకు ఉండాలి అవి అవి మర్చిపోవడానికి విండేది మొత్తం బైబిల్ నువ్వు చదవాలనుకుంటే నాలుగు అధ్యాయాలు కనీసం మూడు నాలుగు అధ్యాయాలు ధ్యానిస్తే సంవత్సరానికి మూడు సార్లు చదవచ్చు బైబిల్ అదొక ఏమంటాం యొక్క జీవన విధానం కాదు క్రైస్తవులకి ముఖ్యంగా కానీ ఈరోజు మనకట్లేదు మనుషులు రెడీమేడ్ వాక్యాలు ఇంటర్నెట్ లో వినడము లేక ఎవరైనా ప్రకటిస్తా ఉంటే వాటిని విని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు అట్లాంటి కష్టం కదా అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ప్రకటిస్తున్నారో అది వాళ్ళకు బయలుపరచబడింది అన్నట్టు దాని తర్వాత నీకు బయలుపరచబడింది సెకండ్ అన్నట్టు కానీ ప్రభు సన్నిత గురించి నీవెంతట నీవు వాటిని పెట్టుకుంటే నీకు ఫస్ట్ టైం వెనపరచబడ్డట్టు మనము చూస్తాం పేదరచిన పత్రికలలో కొంతకాలం కిందట నేను చూపించిన మళ్ళీ పని చూపిస్తాను మొదటి పత్రికల్లో చూస్తాం అది పేదరచిన మొదటి పత్రిక మొదటి ధ్యానంలో భక్త నిబంధన భక్తులు ప్రవక్తలు ముఖ్యంగా ఒక తరం నేను ఆశపడతా ఉంటారు ఎవరు ఆ అంటే మనమి ఎవరి మనిషిని ఎవరు భవిష్యత్తులో ఉండబోయే ఈ మనుషుల కొరకు ఎందుకు ఇవన్నీ దేవుడు ప్రదక్ష ప్రదర్శనాలు భద్రపరిచారు కానీ మన కాలంలో మనం ఏమనుకుంటామంటే మనము ఆ ఉంటే ఎంత బాగుండే ధాన్యం లాగా ఎంత బాగుండే ఏసలాగా ఉంటే ఎంత బాగుంటుంది హానుకు లాగా ఎంత బాగుంటుంది అని తప్పన పడుతూ అటువంటి విశేషమైన శక్తులు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అనేసి అనుకుంటా కానీ మనము అట్లా అనుకుంటున్నాం గతం గురించి గతంలో ఉన్న మనుషులు భవిష్యత్తులో పుట్టబోయే ఆ ఒక తరము లో ఉంటే ఎంత బాగుండే అని ఆశపడినట్టు నేను అక్కడ చూపిస్తా ఉంటా వాక్యం చలి రోజు మనం పోమ్ కాని వాళ్ళు ఏం చూడగలిగినారు భవిష్యత్తులో చూడగలిగినారు కానీ అనుభవించలేకపోయారు ఇవన్నీ చూడాల దేవదత్తలు కూడా అంతే చూడాలని మిగులు ఆసక్తితో ఎదురు చూస్తా ఎందుకంటే ఒక ఒక తరము వీటన్నింటిని అనుభవపూర్వకంగా చూస్తారు వాటిని అమలు పరుచుకుంటా ఉంటారు ఆ ప్రవచాలని అక్కడ నువ్వు నేనున్నాం కానీ లోపజనస ముఖము ఆ రీతిగా లేదు అది యథావిధిగా జీవించే జీవితం లోతు సోయర్ అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటాం ఆయన జరిగింది లోతు తాను ప్రవచించేవాడు లోతు తను నిందరహితులుగానే జీవించాడు కానీ ఏం జరిగింది తన తీర్మానానికి తగినట్లు తాను సంపాదించుకుంటూ బాగానే కానీ సోయరు ప్రాంతం అంటే సుధమ్మ కుమరి దగ్గర ఆయన కాపురం వేసుకున్నాడు దానివల్ల ఏం జరిగింది తన సంపాదన అంతా పొగట్టు చివరికి అక్కడ మనుషులు ఎంత అపవిత్రంగా జీవించారో మనకు తెలుసు ఈరోజు ఖచ్చితంగా అదే రీతిగా ఉంది లోపం అందుకే మన ప్రభు లోతు సోయరు ప్రాంతాన్ని విడిచిపెట్టిన కాలంలో ఏం జరిగింది పైనుంచి అగ్నిగంధి భూమి చెబట్టాయి ఆ దిన మనుషులు ఎట్లున్నారు నారు నాటుచు అమ్ముచు పొనుచు ఇండ్లు కట్టుచు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లికి ఇచ్చు అంటే అడవాక్యం అంటే ఇవన్నీ అర్థమైందంటే యథావిధి జీవితం అన్నట్టు మెకానికల్ లైఫ్ అంటుంది ఈరోజు క్రైస్తవ జీవితము మెకానికల్ లైఫ్ ఉందేమి లేయాలా ఏం తినాలా ఏం తాగాల ఈ లోకస్తులది కానీ ఇది గొప్ప జనాన్ని మతపరమైన క్రైస్తవులు కూడా అంటుకుంది అన్నట్టు ఈ యొక్క ఆత్మ శారీరకమైన ఆత్మ కాబట్టి దాని నుంచి విడుదల పొందకపోతున్న మటుకు శర్రాన్ని పోగొట్టుకోవాల్సి వస్తారు ఆత్మను కాపాడుకుంటారు కానీ శరీరం అటుకు పోతుంది గొప్ప జనం ఎందుకు కారణం అదే వాళ్ళకి ఎంత చెప్పినా ఈ సత్యాన్ని జరిగించారు వాళ్ళు ప్రభుత్వం ఎంతకి నిండు మనసుతో ఆయన సేవించడానికి ఆరును కానీ చివరికి వారి ప్రాణాన్ని పోయే సమయంలో అప్పుడు కష్టత పడి అప్పుడు వారి పాపలు అప్పుకుంటారు మహాశమలలో గోరపిల్ల రక్తంలో అప్పుడు వాళ్ళ వర్షాలు గుత్తుక్కన్నారు దూత జ్ఞాపకం చేస్తున్నాడు యుహాను భక్తునికి కాబట్టి ఆ గొప్ప జనం సమూహం కొరికే మన పరిచర్యం ఏపీ పిఎం పుట్టిందే దాని గురించి ఎందుకంటే కళ్ళం అంటే పంట వచ్చినాక విత్తనాన్ని సమకూర్చుకుంటే స్థానం అని ధాన్యాన్ని నూర్చుకొని దాని తొక్కని చెత్తని కళ్ళం అవతల పడేస్తారు అగ్నితో కాల్చేస్తారు కాబట్టి కల్లము దేవుని నివాసానికి సాదృష్టం అది ఆయన మందిరానికి సాదృషం అందుకే దావిద్ పూర్ణాని దగ్గర నుంచి కొన్న కళ్ళంలో మందిరానికి కట్టించి తన ద్వారా సొలమును కట్టిన మందిరము కళ్ళము పూర్ణాను కళ్ళం అది స్థలం అది డబ్బులు పెట్టి కొన్నాడు దావిద్ పూర్ణాను ఉచితంగా ఇస్తున్నట్టు కూడా అవుతాడు ఆ కళ్ళంలోనే ఈ మందిరాన్ని కట్టిండు సొలము కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఈరోజు ఆ మందిరం లేదు ఆ కళ్ళం ఎక్కడన్నా కూడా తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు అక్కడ మసీద్ కానీ అది కానీ కాదని ఒకసారి చూపించిన వాక్యం చాలా సంవత్సరాల చూపించినారు పట్టణ గ్రంథంలో చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు నేను మరోసారి చూపిస్తాను ఎందుకంటే ఇరవై ఆ మందిరానికి సంబంధించిన బోధం మళ్ళీ తిరిగి వస్తుంది అంటే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ బోధం మనం చూసిన బోధనే అది మనం చూసిన వాక్యాలు అవన్నీ అందుకే వీటన్నిటిని బహు ఆసక్తితో నువ్వు ధ్యానించడం నేర్చుకోవాలి ఎందుకంటే మనం పిలువబడింది దీని కొరకాన్ని నేను ఎప్పుడు నమ్ముతాను కేవలం ఏదో యాజకర్మం చేసి వాక్యాలు చెప్పేసి మనుషులకు ప్రార్థన చేసి ఆ సేవ కానీ ఎవరు చూడని విషయాలు మనం చూడాలా ఎవరు వినే విషయాలు మనం వినాలా ఎవరు గ్రహించని విషయాలు మనం గ్రహించాలా అదే మన ప్రభు యొక్క అనాధిపాలకు సంకల్పం కేవలం రక్షణనే కాదు రక్షణ పొందినాక రక్షణ అనేది కేవలం ఆరంభం దాని తర్వాత అనేకమైన పనులు మనకున్నాయి అవే పోరాటం కూడా ఆ యుద్ధ పోరాటం ఇది ఆత్మీయ పోరాటం ఈ పోరాటంలో మరి అనేకమైన విజయాలు మనం పొందాలా ప్రభువుని మహిమపరచాలా అనగా కాబట్టి ఈ ఈ యొక్క విధానాలలో మనం ముందుకు వెనుక విప్పన సాగుతూనే ఉండాలా ఉన్న సరిపోదు అన్న విషయం నేర్చుకోవాలి దేవునికి ఇష్టం ఉన్నక్కడ సరిపోతే నువ్వు ఎప్పుడు ముప్పై సంవత్సరాలకి తన రక్షణ పొందిన అయిపోయా సరిపోయాగా కానీ అది ఎప్పుడు తృప్తి అనిపించదు నేనేం చేయలేకపోయినాని అన్న బాధ చాలా మందిని వెంటాడుతుంటది కాలం ముగించి మరణ క్షేణి ఉన్న పోయిన నాకు ఇంకో అవకాశం ఉంటే ఇంత బాగుండే నేను ఎన్నో చేయగలుగుతుంటుంది కదా అన్న బాధ వెంటాడుతా ఉంటుంది ప్రభుకు నేనేం విలియం బూత్ అనే వ్యక్తి గురించి చెప్పుకునిస్తా ఉంటాం మనం అనేక సార్లు ఈ వ్యక్తి సెల్వేషన్ ఆర్మీ సంఘస్థాపికుడు అన్నాడు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు అటువంటి వాక్యము ఈరోజు ఎవరు పట్టుకుంటారు చెప్పండి విన్నారు కానీ ఆయన చేయగలమా ఆయన నుంచి సూర్యకారములను ఆశించగలమా ఇంతవరకు మనలో ఎంతమంది పరులోకపు యాత్ర చేసి వచ్చినవారు దేవదో సంభాషించిన వారు పురాతనమైన భక్తులతో సంభాషించిన వారు ఆయన పరిశుద్ధ పర్వతం చెప్పండి ఈ అనుభవం లేకుండా ఏ మనం ఎట్లా ఉండగలం ఎందుకంటే నీకు పని ముఖ్యమైన పని అప్పగించబడప్పుడు నీ యజమాని ఆయన నీ ప్రభువు యొక్క స్వరం వినాల కదండి ఎట్లా చెప్పండి కాబట్టి ఈ విషయాలు కొన్ని జ్ఞాపనం చేసుకోవాలని ఎందుకంటే కాలము బహు త్వరగా గడిచిపోతా ఉంది నీ వంతులు నువ్వు ఉంటావు దాని ఎలా అడలేదా మన కరెక్టే నువ్వు బహు ప్రియుడవు ఎందుకు ఆయన ప్రభు బహు ఆసక్తి కలిగిన వాడు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు అవసరం లేదు కదా ఆయనకి మౌనం రామ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఉపాసన ఉండడం అవసరం ఎందుకున్నాడు ప్రతిరోజు ఉపాసం ప్రార్థనలు చేస్తా ఉన్నాడు ప్రతిరోజు ఎందుకు అన్ని గంటలు ప్రార్థనలు ఉండాల విశేషమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని అన్నిటి నేను చూడగలిగాడు గ్రహించగలిగాండు పుస్తకం రాసి మన కొడుకు భద్రపరచిండు ఆయనకు ఇవి నా కాలంలో జరగవు నాకు అర్థం కూడా కావు దేవుడు చూపించాడు కానీ నేను ఇవి నెరవేరే కాలంలో అంటే ఎంతో ఎంతో అనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు అవసరం లేదు వదిలించేసే నీకు నీకు అవసరం లేదంటాడు అక్కడ చివరికి గచ్చేటప్పటికి ఇవి ఒక తరం వారి కోరిక మరి ఆ తరం నువ్వు నేనప్పుడు నువ్వు ఎంత ఆసక్తితో దేవరాత్రులు దాన్ని ధ్యానించాలా ఆ మర్మాలన్నీ తెలుసుకోవాలి వాటి కొరికి ప్రయాసపడాల వెతకాల ప్రార్థన పూర్వకం వెతకాల చదవాలనేకమైన పుస్తకాలు అప్పుడే నువ్వు ఆయన పిలిపి ఎందుకంటే వెలికి శతక నువ్వు నువ్వు కేవలం యాజకంగా నువ్వు రాజువు కూడా పరిపాలించా ప్రజల బాగులు చూడాలా దాని తర్వాత దేవునితో మనుషులని దేవుని సరిగ్గా తీసుకొని రావాలా అదే అజకుని యొక్క నియమం ఉంది కదా ఆరాధనలో పాల్గొనేటట్లు మనుషులు అదే రీతిగా మనుషుల కష్టాలు చూసుకోవాలా వారి భావోలు చూడాలా అది బాధ్యత మనకి అనుగ్రహించబడింది అన్నట్టు కాబట్టి వీటన్నిటినీ గ్రహిస్తున్నప్పుడు నువ్వు ముఖ్యంగా ప్రవచనాలు నెరవేరే టైంలో నువ్వు ఎక్కడుంటున్నావు అనేది గ్రహించాలా ఇస్రోల్ ప్రజలు వారి అవకాశాలు పోగొట్టుకున్నారని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ప్రవచన నెరవేరే టైంలో మరి విశేషంగా మెస్సయ పుట్టుకని వాళ్ళు పోగొట్టుకున్నారు మెస్సయ పుడతాడు అని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవచనాలు ఉన్నాయి కానీ ఏం జరిగించేవరికి ఆయన పుట్టే సమయానికి ఒక కనీసం నాలుగు కుటుంబాలే గ్రహించగలిగినాయి దేశం మొత్తం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాయి అలాగనే మనుషులు ఉన్న అక్కడ దీనంలో ఉంటుంది మనుషులు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తను కల్వరిసిన చూపించిన ప్రేమను కనుగొన విశ్వాసం నిజంగా ఉంటదా ఆ మనుషులలో అన్న ప్రశ్నిస్తున్నాడు ఆయనకు అంటే బహు చిన్న గుంపే అది గ్రహించగలదు అందులో అది తీర్మానం సంబంధించింది నివంటే ఆటోమేటిక్ కాదు కదా నీ తీర్మానానికి సంబంధించింది కాబట్టి నీ అంటే దాని ప్రకారం ఎందుకు పోవాల తీర్మానం లేకుండా ఏం జరగదు ప్రార్థన చేసి ప్రభా నేన నా తీర్మానం ప్రకారానికి ముందుకు వెళ్తున్నానంటేనే ఖచ్చితంగా ఆయన సహాయకుడు ఉంటాడు కాబట్టి ముఖ్యంగా విశేషంగా సంపూర్ణమైన విశ్వాసం మనకి ఎందుకంటే ఆయన పరి ఆయన క్రియలు చేయాలా కాబట్టి ఆయన పని చేయాలా కాబట్టి కృపర్లు ఎందుకు సే సంఘేమ కొరకు అవసరం లేదు కదా వరకు కాబట్టి మనం అందరము సంఘక్షేమ కొరకు ప్రయాసపడే కాబట్టి మనకందరికీ అవి అవసరం అన్నట్టు మరి విశేషంగా ప్రవచన ఇవ్వడం కాబట్టి ప్రవచన వరం కొరకు మీరు అందరూ ప్రయాసపడాలా అని పౌలు జ్ఞానపకం చేస్తున్నారు కదా మరి విశేషంగా ప్రవచన వరం ఎందుకంటే అది సంఘక్షేమ కొరకు అంటే విజ్ఞాన పాల కొరకు ఇతరుల భాగంగా కొరకు ఆ ప్రవచనం మనకు అనుసరించబడిపోతుంది రాబోదే నెలలో ఏ రీతిగా పరిస్థితులు ఉండబోతున్నాయి వాటిని ఎట్లా క్యాన్సిల్ చేయాలా వాటిని ఎట్లా రివర్స్ చేయాలి మృత్యువే వెంటాడుతున్నప్పుడు దాన్ని ఎట్లా రివర్స్ చేయాలి మరణాన్ని రివర్స్ చేయాలా అవన్నీ సీక్రెట్స్ నువ్వు నేర్చుకుని పరిచర్ల మందుకు పోవాలా రోగాలు రాబోతున్నాయి వాటిని ఎట్లా రివర్స్ చేయాలా అవి నీ నీ ప్రజలని లేక ఉన్న వారిని అటాక్ చేసినప్పుడు వారిని ఎట్లా నువ్వు విమోచించుకోవాలా క్రీస్తుకు ప్రతినిధిగా నువ్వు ఇలా కొనున్నప్పుడు నీకు అనుగ్రించబడ్డ పనులవన్నీ కాబట్టి ఎక్కువ ప్రార్థనలో ఉండాలా వీటన్నిటి గ్రహించాలా పరిచర్లు వాడుకోవాలా నీ ఇక నీ దేవుడు ఆ శక్తిని ఇచ్చిండు కాబట్టి దాని ప్రభు మహిమార్థంగా వాడాలా అనేకల బాంధువుల కొరకు ప్రయాసపడాల దానితో మనము ప్రధాన గ్రంథము ఇరవైవ అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానించబోతున్నాము అందులో ముఖ్యంగా గోగు మాగోగు అంశం గురించే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సండేస్ నుంచి మనం చూస్తాము ఈరోజు బహుశా సిక్స్త్ సెవెంత్ సండే అనుకుంటారు గోగు మాగోగు సంబంధించిన విషయాలు జానించినప్పుడు ఇవి ఆత్మీయమైన అని నేను కానీ దీని వెనకాల ఒక రహస్యము దాచబడింది ఏంది అంటే అవి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా షేరింగ్ చేసుకుంటా పేహెచ్కల్ గ్రంథంలో మనం చూస్తున్నాము దానికంటే ముందు ప్రథమ గ్రంథము ఇరవై ఆవ దని మనం చూస్తాం ప్రకణ గ్రంథము ఇరవయ అధ్యాయంలో భూమి నలు దిశల నుంచి అన్న వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వర్షంలో భూమి నలు దిశల జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు వాడు బయలుదేరని ఎవడు సాధారణుడు కాబట్టి సైతానికి ఒక పని అప్పగించి కొంచెం కష్టమేట చెప్పడం కూడా ఎందుకంటే దేవుడి చేతిలో వాడు ఒక గణహీనమైన పాత్రలాగా వాడబడుతుందనేసి ఎన్నో వాక్యాలు నేను చూపించిన గతంలో ఆహాపు కాలం మొదలుకొని కృత నిబంధనలో దర్శన పత్రిక రెండో అధ్యాయులు మనం చూస్తూ ఉంటాం దేవుడు ఈ రీతిగా దృష్టిని తన చేతిలో ఒక పని కొడుకు వాడుకుంటున్నాను యోగు విషయాల్లో మనం చూసినాము ఆహాబ విషయాల్లో మనం చూస్తాము రాచుల గ్రంథంలో అనేక విషయాల మనం చూస్తూ ఉంటాం ఏ రీతిగా దేవుడు తన చేతిలో ఒక దండం లాగా ఒక పనిష్మెంట్ సాధనంలాగా వాడుకున్నాడు అయితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టు ఎందుకు వాడు విడుదల పొందింటూ సంవత్సరాలు అందించబడినక ఎందుకు వాడు విడుదల పొందింటు ఉపమాన రీతిగా ఎందుకంటే బైబిల్ అంతా మనం చూస్తాం వెయ్యి అంటే అనేకమైన దినం తర్వాత అనర్థం కానీ నిజంగా కరెక్ట్ గా వెయ్యి సంవత్సరం కాదు అదే రీతిగా లక్ష మంది అంటే కూడా కరెక్ట్ గా లక్ష మంది కాదు ఉపమాన రీతిగా ఒక చిన్న గుంపు ప్రపంచాత్మకంగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని అట్టుకోండి కాబట్టి ఇక్కడ వెయ్యి సంవత్సరంలో గడిచిన తర్వాత సాతాను తానున్న చర్యల నుండి విడిపింపుబాడును ఎవరు విడిపిస్తారో మీరు చెప్పండి భూమి నలు దిశలందండు జనములను లెక్కకు సముద్రకు ఇసుక ఉన్న గోగు మాగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధంకు పోగు చేయటై వాడు బయలుదేరను కాబట్టి జనం ఇక్కడ రెండు గుంపులు మనం చూసినాం భూమి నలు జనములను తర్వాత లెక్కకు సముద్రపు ఇసుక ఉన్న గోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకై వాడు బయలుదేరను అంటే ఒక జనం మీదికి గోగు మాబోబు అను వారిని వాడు బయలుపరుస్తు వాడు బయ లేవనెత్తున్నాడు అంటే వాళ్ళు మోసం చేసిండు చేసి ఇద్దానికి పంపిస్తున్నాడు ఇవన్నీ మనం చూసినాం గతంలో పాత కాలంలో కూడా అట్లనే జరిగినాయి కదా అయితే వారు చూడండి తొమ్మిది రోజుల్లో వారు భూమి అంతంతటా వ్యాపించి వారు భూమి అంతంతటా వ్యాపించి పరిషద్ధుల శిబిరమును అంటే శిబిరము అంటే అది మందిరం కదా పరిషదుల శిబిరంలో ప్రియమైన పట్టణము అంటే శిలం కదా ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను కాబట్టి గొప్ప జన సమూహం మీదికి వీళ్ళు ఏ రీతిగా వస్తున్నారు అనేది మనం చూసినాం అయితే గతంలో నేను రీతిగా గోగు మాగోగు అటువంటి రెండు కుంభులు కానీ నిబంధన పుస్తకాలలో మనం చూస్తే ఓహ్ ఆశ్చర్యంగా ఉంటే జస్ట్ ఈ రోజు నేను క్లుప్తంగా మీకు వాటిని చూపిస్తాను గోపు మాగోగు అంటే ఎవరు అంటారు ఎవరు వీళ్ళు ముఖ్యంగా అంటే రూబేను గోతరికులు అన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను మొట్టమొదటిగా ఇప్పుడు చూడండి దినవృత్తాంతంలో దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో ఐదవ మనం చేస్తాం చూడండి మూడవ వర్షంలో ఇస్రాయలు అంటే యాగో ఇసలనకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారుడు ఎవరనగా చెడిన ఇప్పుడు ఆనోకు పల్లు హెస్రోను కర్మి తర్వాత యువబేలు కుమారులు ఒకడు శమయ శమయకు గోగు కుమారుడు గోగునకు షిమి కుమారుడు అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గోగు అనేవాడు రూబేణు గౌతినికుడు అని ఇక్కడ ఆరంభమైతుంది వాక్యం దాని తర్వాత చూడండి మొదటి దిన వృత్తాంతంలో ఐదవ దినం మనం చూస్తున్నాము మొదటి వర్షం నుంచి ఇస్రాన్లకు తొలిచూ కుమారుని రూబేణు వివరము ఇతడు జ్యేషుడు గాని తన తండ్రి పరుపును తాను అంటూ పరిచినందున అతని జన్మస్థా స్వాతంత్ర్యము అంటే జ్యేష్ఠత్వం జేష్టో తపు హబ్బు ఇస్రైల్ కుమారులైన యోసేపు కుమార్లకు ఇయ్యబడను మనకు తెలుసు యోసేపు కుమారులు ఎవరు అంటే ఎఫ్రాహిము మనిషిన్ కాబట్టి ఆశ్చర్యం చూడండి రూబేనుకు రావాల్సిన జ్యేష్ఠత్తపు హబ్బు యోసేపు కుమారులైన ఎఫర్ఎం మనుషులకు ఇవ్వబడేనో అంటే రూబేను పోగొట్టుకుంటూ రాస్తాను అవకాశం ఎందు పోగొట్టుకుంటూ మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే ఈ గోగు మా గోగు అనేవాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం రూబేను గోత్రికడైనా రూబేను గోత్ర నుంచి వచ్చిన వారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం దాని తర్వాత తక్కిన దేశాల గురించి మనం చూడబోతున్నాము హెచ్కేఎల్ గ్రంథాలు ఇవన్నీ దేశాలు ఎవరు అన్నప్పుడు ఆశ్చర్యపోతారు మీరు హాము సంతతం ఇచ్చిన వాళ్ళు ఉంటారు త్వరలో అవన్నీ మీకు చూపిస్తా ఉంటాను చూడండి ఇది ఎంతో క్లూ మీకు ఇస్తున్నానంటే ఎఫ్ఆమ్ మన శేను గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం చేసుకోవాలి మీరు ఎందుకంటే వీళ్ళు అన్యులు సగము అంటే యువసేపు యూధ మన యాకో కుమారుడైన తన భార్య ఐగోప్తి వాళ్ళ సంతానమే వీళ్ళు ఎఫ్రా మనుషులు అందుకే ఎఫ్ఐఎం ఎక్కువ ఆ యొక్క ఐగొప్తుని లాగానే మనం చూస్తాం చివరి వరకు అయితే ఆ రూబేణు యొక్క హక్కు వారసత్వపు హక్కు లేక జ్యేష్ఠత్వము ఎఫరా మనుషులకు ఇక్కడ ఇవ్వబడిననేసి చూస్తున్నాం దాని తర్వాత మనం ఏం చూస్తామంటే ప్రటన గ్రంథంలో ఆ రూపేరేఖికు సంబంధించిన విషయాలు వీడు గ్రహించగలరు ఎంతకు ఉందా లేదా అనేది ప్రటన గ్రంథం ఏడవ అధ్యాయం గురించి కొన్ని సంవత్సరాల కింద మనం ముఖ్యంగా నేను అనుకుంటా లాక్డౌన్ టైంలో మనం ధ్యానించినాం బైబిలీ మార్నింగ్ సార్ మన బైబుల్ సైడ్ మార్నింగ్ పూట తిరిగేది అయితే ఏడవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఇక్కడ పన్నెండు గోత్రీకులకు సంబంధించిన పేర్లు ఇక్కడ ఉంటాయి చూడండి మీరు వీళ్ళందరూ లక్ష మంది నేను రుజువుపరచిన ఎందుకంటే ఇక్కడ అది రీతిగానే రాయబడింది అయితే శ్రమలు మహాశ్రమలు ఈ లోకం మీదకి రాకమునకు ఒక చిన్న గుంపును దేవుడు ముద్రించుకొని కాపాడుతున్నాడు అందులో మనం అందరం ఉంటామని కానీ ఈ రోజు మీరు ఎన్ని బైబుల్ స్టడీస్ అన్నా చూడండి ఎన్ని బైబుల్ కామెంటరీస్ అన్నా చూడండి ఏ యూట్యూబ్ సెల్ అన్న ఈ ఈ గోత్రికలు ఇక్కడ చూపించిన ఏడవ అధ్యాయ గోత్రికలు వీళ్ళందరూ ఇస్ పెద్దలు గోత్రికలే చెప్తున్నారు కానీ నేను ఆ రోజు ఆ చూపించిన వీళ్ళు ఇస్ పెద్దలు కాదు వీరు ఏసు క్రీస్తు ప్రభుని సొంత లక్ష్యంగా స్వీకరించబడిన వారు వీళ్ళందర తర్వాత వాళ్ళ పేర్లకు సంబంధించిన ఆత్మీయ సత్యాలని నేను చూపించిన రికార్డింగ్స్ లో చాలా కాలం అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కుల దిక్కులలో నలుగురు దేవతలు నిలిచి ఉండి భూమి మీద సముద్రం మీద ఏ చెట్టు మీదనైనా గాలి వేచిపడినట్లు భూమి యొక్క నాలుగు మరియు నలుగు దిక్కుల నాలుగు దిక్కుల జీవవాయువుని వాళ్ళు పట్టుకుని అన్నారు మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరే ఒక దూత అంటే ఐదవ దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిట చూచి తిని భూమికి సముద్రముక్కును హాని అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను చూడండి మా దేవుని దాసులను దాసులు అన్నప్పుడు లక్ష నలభై నాలుగు వేల మంది నేను వాటిని నేను చూపించిన మేము కాబట్టి దేవుని దాసులు ఎవరంటే నాజలు చేపడ్డ జీవితంలో ఐదు దశల వారిగా అది ఉన్నప్పుడు చివరి దశకు ఎదిగిన వారు వీళ్ళందరూ దాసుని గుణము అంటే యేసు గుణం యేసుప్రభు లోకానికి దాసుని లాగా కదా పరిచారకు లాగ కదా కాబట్టి పరిచారకుని స్థితికి ఎదిగిన రక్షింపబడ్డ వారు వీళ్ళందరూ గొప్ప సమూహం ఇక్కడికి రనట్టు వాళ్ళు మొదటి రెండు దశలలోనే ఉండిపోతారు మూడవ దశ వరకు బహు కష్టం వాళ్ళు రావడానికి అనేక మంది సేవకులు కూడా ఈ దశకి రావడం బహు చాలా కష్టం అన్నట్టు కాబట్టి అందుకే ఆ దినమున నీ నామన ప్రవచించలేదా నీ నామిన రోగులను స్వస్థపరచలేదా దయ నిలగొట్టలేదా అన్న సేవకులు ఈ దశకి ఎదగలేదన్నట్టు దార్శనికులు దాశనిక లేదు వాళ్ళు అయితే ఈ దూత గురించి మనం ఇక్కడ ఈ ఐదవ దూత గురించి ధీర్గా చూపించిన రోజుల్లో రికార్డింగ్స్ లో ఎవరతనని కాని ఇక్కడ మనకు ఈ దూత దాసాని దేవుని దాసలని ముద్రించే దూత కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి యేసు ప్రభుని నిండు మనసుతో సేవించి ప్రేమించి ఆయన విధేత చూపించిన ఈ సేవకులని ముద్రించినట్టు ఎవరు ముద్రిస్తారు చెప్పండి ముద్ర అనేది మనకు తెలుసు పరుశుధాత్మ పరుశుదాత్మ ముద్ర ఎవరు చెప్పండి ఒకటి ఆ దూత ఎవరు అండి ఏసు ప్రభుత్వ సదృశ్యం కదా కాబట్టి మా దేవుని దాసలను వారిని అసలు ఎంత వరకు భూమి కనేనో సముద్రంలో కనే చెట్టు కనేనో హాని చేయవద్దని బిగరగా చెప్పింది ఈ మూడు ఏంది భూమి సముద్రము హాని చెయ్యటనేది నేను దీర్ఘంగా చూపించిన రికార్డింగ్స్ లో అయితే లక్ష మందిని ముద్రించేంత వరకు ఈ లోకంలో మన ఆరంభం కావు అని నేను కానీ తర్వాత ఇవి ఆరంభమై చాలా సంవత్సరాలైన నేను చూపించిన వాక్యం కాబట్టి ఈ ముద్ర ముగించే స్థితికి మనం వస్తున్నాము అని నేను ఆల్మోస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే చూపించిన ముద్ర సీలింగ్ అంటే సీలింగ్ అంటే ఇంగ్లీష్ లో సీలింగ్ ఆఫ్ ద సైన్స్ అనే వాక్యం ఉంటుంది మనది దేవుని దాసాన్ని ముద్రించే కాలం ముగించే దశకి మనం ఎదుగుతా కాబట్టి మనం అనేక ఈ సీలింగ్ లో తీసుకుంటాము ఎందుకంటే ఒకసారి సీల్ అయిపోయిందంటే నోవా జలప్రలయంకి ముందు ఆ ఆ తలుపులు దేవుడే సీల్ చేసిండు సీల్ చేసినాక మహాశ్రమ ఆరంభమైంది ఏంటది జలప్రలయం అట్లనే మన ప్రభు మనందని ముద్రించుకునేంత వరకు మహాశ్రమాలు సంపూర్తి కావు కాబట్టి అవి ఆల్రెడీ ఆరంభమైపోయింది ఈ ముద్రలు కూడా ఆరంభైపోయింది పరశుధాత్మ అభిషేకం పొందుకో ఆరంభం అగ్నిచేత అభిషేకించబడడం కూడా ఆరంభం అయిపోయింది అని కానీ ఈ ముద్రలు ఎవరు వేసుకుంటారు అంటే లక్ష నలభై వేల మందిలో ఎటువంటి వాళ్ళని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మరియు ముద్రిపబడ్డ వారి లెక్క చెప్పాగా వీటిని ఇస్రాల గులన్నిటిలో ముద్రింపబడిన వారు లక్షా నలభై నాలుగు వేల మంది అయితే కామెంట్రీస్ చూసినప్పుడు వీళ్ళు నిజంగానే ఇస్రాయల్ పాలని చెప్తున్నారు కానీ మనకు తెలుసు ఇది ఆత్మీయ ఇస్రాయల్ ఇది దేవుని ఇస్రాయల్ లక్ష్యమని చూసిన నూతన నిబంధన పుస్తకాల నసాల మీద ముద్రించేది ఏంటి పరిశుద్ధాత్ముని ముద్ర అంటే వీళ్ళు దేవుని వాళ్ళు దేవుని బిడ్డలు దేవుని కుమార్లు అని ముద్ర అన్నట్టు ఇది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మూడవ వచ్చంలో యూదా గోత్రం స్టార్ట్ స్టార్ట్ అయింది రూబేణు గోత్రం లేదు అక్కడ దాని చూడండి అశ్వయు గోత్రం స్టార్ట్ అయింది కానీ ఇక్కడ మనం చూస్తున్నాము రూబేణు గోత్రము ఆరంభంలో ఉన్నప్పుడు రెండవ దశకు వచ్చింది ఇక్కడ అయితే రూబేణు గోత్రము రూబేణుకి ఆ యొక్క ఏమంటాము జ్యేష్ఠ తప్పు హక్కు అనుగ్రహించబడింది కానీ అది అతనించి తీసివేయబడింది మనం చూస్తాను కాబట్టి ఈ రూబేను ఆ రూబేను కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వీటి ఆత్మీయ సత్యాన్ని మీకు చూపించిన రిపాడిక్స్ లో అంటే ఎటువంటి విశ్వాసులు యూధ అంటే ఎటువంటి విశ్వాసులు దాదు అంటే ఎటువంటి విశ్వాసులు అశేరు అంటే ఎటువంటి వారు నఫ్తాలి అంటే ఎటువంటి వారు మనిషి అంటే ఎటువంటి వారు షిమ్యూను అంటేటువంటి వారు లేవి చూడండి లేవి గోత్రికలు ఇంత క్రిందికి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇషాకారు గోత్రీకులు జబులుని గోత్రికలు దాని తర్వాత యూసెఫ్ గోత్రికలు బెన్యామీని ఇవన్నీ తౌరుమరైన సీరియల్ గా లేవను కూడా నేను చూపిస్తున్నారు యాక కుమార్లు పన్నెండు మంది సీరియల్ గా ఉంటుంది ఇక్కడ సీరియల్ లేవు యూత స్టార్టింగ్ వెళ్ళిపోయింది సరే ఇవన్నీ నేను ఇంత డీటెయిల్ గా ఇప్పుడు నేను చూపించాను ఎందుకంటే మన బోధత్త గోపు మాబుకు సంబంధించింది అయితే వీళ్ళందరూ ఆ యేసు ప్రభుత్వ సొంత రక్షకులు స్వీకరించిన లక్షా మంది వీళ్ళు వీళ్ళు ఆత్మీయ ఇస్రాయలు దేవుని ఇస్రాయులు పరిశుద్ధ జనం వీళ్లే కాబట్టి వీళ్ళ మన వీళ్ళ ఎందుకు ఈ రీతిగా ఉన్నాయంటే ఆ రికార్డింగ్స్ మీరు చూస్తే మీకు అర్థం ఎందుకు ఇవి సీరియల్ ఆడర్గా లేవు గోత్రాలు కిందికి మీది కెందుకైనాయి ఆ వాక్యం మీరు ధ్యానించినప్పుడు మీకు అవి అర్థమైతాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము లక్ష నలభై నాలుగు వేల మంది అగ్నిచేత్రను ముదిరించబడ్డ పరిశుద్ధులు అన్నట్టు వీరిని ఎటువంటి శ్రమ వీరి మీరికి రాదు ఎందుకంటే వీళ్ళు శ్రమ నుంచి శ్రమలను తప్పించుకున్నవాళ్ళు ఆ దినంల శ్రమలను తప్పించుకోమన్నాడు దేవుడు ఆ శ్రమ ఆ దిన శ్రమలు వీళ్ళు చూడకుండా తప్పించుకోమన్నాడు మమ్మల్ని శోధనలు దేక దృష్టిని తప్పించమని ప్రార్థించమన్నాడు కాబట్టి ఆ ప్రార్థన మనకు తెలిసి దాని సత్యం కాబట్టి మనం శ్రమల నుంచి తప్పించుకున్నాం ఏ రీతిగా బబుల నుంచి బయటకు వచ్చినాం కాబట్టి కానీ ఈ గొప్ప చిన్న సమూహం అందరు కాబట్టి వాళ్ళందరి బయటికి రాలేరు మన సేవ పరిచయం దానికి సంబంధించిందే కాబట్టి వారికి ఈ చూపించి వారిని ప్రభునించి నుండి బయటికి తీసుకొని అయితే మొదటి వారు కడపటి వరకు కడపటి వారు మొదటి వరగురు ఈ యుగ సమాప్తి కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము ఇస్మాయిలు జ్యేష్ఠుడు కానీ ఇస్సాకు నాకు ఆ యొక్క వారసత్వపు హబ్బాన్ని గ్రహించబడింది అదే రీతిగా ఏషావు మొదటి సంతానం కానీ ఏం జరిగింది యాగపుకొచ్చింది అట్లనే మొదటి వారు కడపట్టి వారు అవుతారు కడపట్టి మొదటి వారు అవుతారు అంటాడు అదే మనం చూస్తాము ఎఫ్రెం మనిషి విషయంలో కూడా యాకోబు ఏ రీతిగా వాళ్ళని ఆశ్రయించండు పెద్దవాణి కాకుండా చిన్నవాణ్ణి ఆశ్రయించండు ఇవన్నీ ఆత్మీయ సత్యాలు నెరవేరుతూ ఉంటాయి అదే రీతిగా మనకు అలకృష్టపడికి కాబట్టి గోగు మోగోగు సంబంధించిన బోధని మనం దీర్ఘంగా ధ్యనిస్తా మనం చూస్తున్నాము వీళ్ళందరూ ఆ ఎవరంటే ఆది కాండం చూడండి ఇప్పుడు ఆది కాండము పదవద్ధ్యయం ఆది కాండము పదవద్ధ్యయం యను మివ్ ఇది నోవహు కుమారుడహు షేమ్ హాము యాపిత్ పనువారి వంశవళి జల ప్రళయం తర్వాత వారికి పుట్టిన కుమారులు కుమారులు వారికి కుమారులు పుట్టిరి చూడండి యాపైతే కుమారులవారు ఇప్పుడు చూడండి గోమేరు మాగోగు మాదయి యవాణు తూబాలు మెషెక్ తీరాసు అని కాబట్టి తర్వాత గోమేరు కుమారుల వారు హనజ్ దాని తర్వాత తొగర్మ ఈ పేర్లన్నీ మనం ఏదో జస్ట్ యథావిధిగా చదివేసి వెళ్ళిపోతుంటాం కానీ వీళ్ళందరు ఎవరు అనేది వీళ్ళే మనం చూసినాము గోగు మా గోగులకు సంబంధించిన ఇక్కడ ఇక్కడ ఉండడం మా అంటే యాపెతు కుమారులు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాడు కానీ మా అనేవాడు యాపె తు తర్వాత తొగర్మ యాపెతు కుమారుడు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం నేను మిక్ జ్ఞానపం చేసిన ఈ దేశాలు ఈ రోజు వాటికి పేర్లేంది నేను అంత డీటెయిల్ గా ఇప్పుడు మీకు నేను చూపించాను నేను రాసుకున్నాను గానీ టైం మనకు సరిపోదు అసలైన వాక్యం మనం వెళ్ళిపోవాలా ఈ గోపు మాల్వల్ సంబంధించిన ఇవి సర్పంలు తేలిని సంఘించిన కానీ ఇంటర్నెట్ లో మటుకు ఇవన్నీ మీ కాల దేశాలు అంటున్నాయి ఉదాహరణకి తొగర్మ ఇది టర్కీ ఈ రోజు ఉన్న టర్కీ దేశానికి సంబంధించిన స్థలాలు టర్కీలో కొన్ని స్థలాలు అవన్నీ కలిపి ఒకప్పుడు తొగరమనే వాళ్ళు ఈ రోజు దానికి టర్కీ అనే పేరు ఉంది తెలుసు రీసెంట్లీ మనం చూస్తున్నాము టర్కీ ఇస్సల్ పల్లకి వ్యతిరేకంగా ఉన్నట్టు అదే రీతిగా ఇసల్ పదలకి ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా అంటే మన దేశంకి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఈ మధ్య మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం కదా మనల్ని వాళ్ళు ఖండించినట్టు మనం చూస్తాం మనం పాకిస్తాన్ మీద బాంబులు విసరడానికి వెళ్ళినప్పుడు టర్కీ దేశము మొట్టమొదటి దేశం మనకు వ్యతిరేకంగా మాట్లాడింది దాని తర్వాత రష్యా దేశాల రష్యా దగ్గర ఉన్నప్పుడు దేశం నాకు జ్ఞాపనకు వస్తులే ఆ దేశం కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడింది ఈ రెండే దేశాలు ఈ రెండు ఇస్లాం దేశాలు సరే ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టినా చూసుకోండి సంతానం అన్నట్టు మాగోగు తొగర్మ ఇవన్నీ వ్యాపృతి సంతానం అన్నట్టు రీతి వ్యాపారం చేసుకోవాలి కాబట్టి యాప్యాత నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు నేను చూపించబోతున్నా చూడండి ప్రతి దేశము ఇవన్నీ యాపత్ దేశాలు అంటే యాపత్ దేశాలు ఏమంటే యూరోపియన్ దేశాలు అని చెప్పుకోవాలి మనం మీ రీతి గారు కాబట్టి యూరోపియన్ దేశాలన్నీ ఏ రీతిగా విసల్పే వ్యతిరేకంగా తయారైతున్నాయి అక్కడ మనం చూస్తున్నాం కానీ మనకు తెలుసు ఇవి ఆత్మీయమైనవి దేశాలు వాటి యొక్క ఆత్మీయ దేశాలు అవన్నీ కళ్ళకు కనిపించాయి అవన్నీ చివరికి ఎవరికి వ్యతిరేకంగా అంటే విస్తల్ పేరకంతు కాదు వాళ్ళందరూ చివరికి వచ్చి దేవుడి పిల్లలు ఏసుకో పిల్లల మీదనే పడతారు అది నేను మీకు గతం ఎన్నిసార్లు చూపించిన ఇది అరబ్లకు ఇస్రాలకు జరిగే విధంగానే కాదు ప్రకృతి సహజంగా ఉంటున్నారు కానీ ఇవన్నీ చిగురికొచ్చి పడేది క్రైస్తవుల మీద అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం తర్వాత ప్రయజ్కర్ గ్రంథం మొదలసారి మేము పోతున్నాము ప్రయజకల్ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇప్పుడు చూడండి ప్రవైన మూడవ వచ్చంలో ప్రవైన యహో సెలవిస్తుంది ఏమనగా రోష్ నకును మెషకు గోగు అంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ గోగు ఎవరు అనేది దాని వీళ్ళందరికీ అధిపతి వీటికి రోషో అనే దేశం అంటే చాలా మంది రష్యా అంటారు అట్లనే ఇవన్నీ దేశాలు ఇప్పుడు నేను అయితే గా వీటికి చూపించాను గానీ ఈ దేశాలకి అధిపతి లాగా అతనికి నేను విరోధి అంటే ప్రకృతి సహజంగా చాలా వీటిని ఫాని దేశం అని మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే తప్పం లెక్క దేవుడు ఏ రీతిగా వ్యతిరేకమరాడు అయితే నాలుగో వర్షంకి వచ్చినప్పటికీ ఏమంటాడంటే నిన్ను వెనుకకు నీ దౌర యొక్క గాలంలు తగిలించి నిన్ను నీ సైన్యం అంతటినీ గుర్రములను తర్వాత నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులని బైబుల్ అంతటా మనం చూసినాము గతంలో పది సంవత్సరాల నుంచి గుర్రములు రౌతులు దేనికి సంబంధించిన ఉపన్ రీతిగా వాటి జేమ్స్ రాంగ్ నంబర్స్ తో మనం కార్డర్స్ చూస్తే గుర్రములు అన్నప్పుడు తేళ్లకి సౌదృశ్యం ఈ గుర్రము నడిపించే రౌతులు అంటాం రౌతులు సర్పలకి సదృశ్యం ఎప్పుడైనా సర్పాలు సర్ప సర్పాలు ఆజ్ఞ ఇచ్చే ఆజ్ఞలని అమలు పరిచేదే ఈ గుర్రాలు అన్నట్టు ఇవి ప్రపంచం అంటే పరిగెత్తా ఉంటాయి వాటి కాళ్ల అనేక మంది పరిచయానికి పోతా ఉంటారు ఇది నిదానం కాబట్టి ప్రారం చూపించిన ఈ గుర్రాలు ఎట్లా ఉంటాయని విడతలు ఎట్లా ఉంటాయని చెప్పిన అయితే వీళ్ళు మహా సైన్యంగా బయలుదేరి అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది అయితే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నీతో కూడిన పారసీక దేశపు వారిని కూశీలను పూతీలను ఇప్పుడు ఈ కూతు అనేవారు ఎవరో మీకు తెలుసా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి పారసీక దేశం ఎవరు కూశీలు ఎవరు వీళ్ళంతా హాము సంతానం అన్నట్టు అది ఇప్పుడు మీకు చూపించాలన్న వాక్యము వీళ్ళందరూ లెక్కకు మించిన వారు మిడతల దండులాగా భూమిని అంతా వాళ్ళు విస్తరింపజేసుకుంటున్నారు కాబట్టి ఐదవ సార్లు మనం చూసినట్లు ఈ పారసీక దేశము మరియు వీళ్ళందరు ఎవరనేది పూర్తిలు ఎవరనేది చూడండి ఒకసారి పదవ అధ్యాయము తిరిగి మరోసారి వెళ్తున్నాం పదవ అధ్యాయము చూడండి ఆరో వచనం ఆదికాండము పాద్యాయము ఆరో వచనము చూడండి హాము కుమారులు ఎవరు పూషు మిశ్రాయము పూతు కనాను ఎంతమంది వీళ్ళు పూతు కనాను ఇవి నాలుగు దేశాలు అంటే హాము వంశస్థులు లేదా హాము సంతతి వారు ఎవరంటే పూషు పూతు మరియు కనాను అసలు ఖనాను ఆ మొదటి సంతానం యాక్చువల్ గా ఎంతమందికి ఈ సీక్రెట్ అర్థమైందో నాకు నేను గత సంవత్సరం మూడు సార్లు జ్ఞాపకం చేసిన నో హాముని బట్ హాముని గాక ఖనాను ఎందుకు శబ్బించడానికి ఈ రోజు వరకు కూడా ఎవరు జవాబు ఇవ్వలేదు నేను కూడా బాహటంగా చూపించలేక ఎందుకంటే హాముకి రూపేణికి ఒక గుణగణం ఉంది అది క్లూ ఇస్తాను మీకు అయితే హాము కుమారులు ఎవరు అంటే ఊషు మిశ్రాయము పోతు మరి మరి ఖచ్చితంగా కనాను. వీళ్ళంతా శక్తితమైన వారు హాము గుణం హాముకు హాము నుంచి వచ్చిన గుణగణమే ఆ రూబేను కూడా కాబట్టి దేవుడు దేవుడు అంటున్నా నోవాహు కణాన్ ను ఎందుకు శక్తించినది నేను అడిగినప్పుడు వారు చెప్పలేదు ఇక్కడ మీకు ఇంకొక ఫ్లూ ఇస్తుంది వాక్యం కాబట్టి హాము కుమారులు ఈ నాలుగు దేశాలు పూత్ అంటే ఇప్పుడున్న లిబియా దేశం అన్నట్టు అట్లా సరే కణనీళ్ళందరు నాశనం అయితే సంతానం ఇప్పుడు లేదు చివరి కణాన్ సంతానం కూడా ఇప్పుడు లేదు కాబట్టి పూత్ పూసు అంటేనేమో ఈ రోజు ఇథియోపియా దేశం కాబట్టి వీళ్ళందరూ ఇథియోపియలు ఇశాకాల మీకు యుద్ధానికి వచ్చినట్టు మనము రెండవ దిన వృత్తాంతంలో చూస్తాం అప్పుడు చాలా పెద్ద దేశం ఈరోజు చాలా చిన్న దేశం అది చాలా బలహీనమైన దేశం ఈరోజు ఇథియోపియా ఆఫ్రికాలో ఉంటారు ఈ దేశాలన్నీ విశాఖకి వ్యతిరేకం కానీ ఈరోజు ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి ఇస్సాలే ఆత్మీయమైపోయింది అబ్రా సంతానం అనబడిన ఇస్సాకు అబ్రాహ్మ సంతానం పడిన వాడా కాదా అనేది ఒక ప్రశ్న మనం రౌణ రాష్ట్ర పత్రికలో చూసినాం అక్కడ కాదని చెప్పబడింది ఎందుకంటే అబ్రాహ్మ సంతానము యేసు ప్రభు అతని పక్షంగా ఉన్న మనమే అబ్రాహ్మ అక్కడ దళిత రాష్ట్రపతిలో పౌరు కాబట్టి వీళ్ళందరూ నోవాహు రెండో కొడుకైన హాము సంతానం వీళ్ళందరూ ఇసాని పదవికి ఈ రోజు కూడా ప్రకృతి సహజంగా కూడా వీళ్ళు వ్యతిరేకమే లిబియా వ్యతిరేకమే ఇందాక చూపించిన తొగర్మ అంటే టర్కీ భాగం టర్కీ దేశం వ్యతిరేకమే ఇవన్నీ ఆ రోజు నుంచి వచ్చిన దేశాలు కానీ మనకు తెలుసు పాతది ఘటించినాయి ఏస్రో ద్వారా తర్వాత ఇవన్నీ నూతనంగా మార్చబడ్డాయి వీటి ఆత్మ ఇటువంటి ఆత్మ కలిగిన మనుషులు కాబట్టి ఖనాను ఎటువంటి వాడు అంటే రూబెను వంటి వాడు అని నేను కాబట్టి కణానీ అందుకే నిర్మించమారు దేవుడు చాలా మంది అంటే అట్ల నిర్దార్ష్యంగా నిర్మూలించమంటాడు పిల్లన్ని కూడా పసులన్నీ కూడా ఇక్కడ చూడండి ఆరో వచ్చిన ఎనిమిదవ వచ్చిన పురుషు నిమ్రోధున కనెన్ ఇప్పుడు ఇథియోపియా అంటే ఇథియోపియన్ దేశస్తుమ్ అతని గురించి ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ దేశాలన్నీ ఇశాంత వ్యతిరేకం ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయమైనవి ఇటువంటి మనుషులు క్రైస్తవులకి వ్యతిరేకం ఈరోజు ఈ టీచింగ్స్ చర్చలు ప్రపంచాత్మకంగా ఈ టీచింగ్స్ చర్చలు లేవు అతనికి గతస్థ కృతమైనవి అన్న విషయం కూడా కాబట్టి దేశాల అన్ని ఆత్మీయంగా మారిపోయినాయి అవన్నీ క్రైస్తవులకి వ్యతిరేకంగా తయారైనాయి ప్రటాన గ్రంథం అంత దానికి సంబంధించింది కాబట్టి పూషు మరియు మిశ్రయము దాని తర్వాత కూతు మరియు వీళ్ళు దేవుడి బిడలకి వ్యతిరేకము అని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత చివరికి వీళ్ళు లెక్కకు మించిన వారు అని మనం ఇందాక చూస్తాము యేజకల్ గ్రంథంలో అదే రీతిగా ప్రటాన గ్రంథంలో రెండోసారి వీళ్ళంతా ఎంత లెక్కకు మించినవారు చూడండి ఇక్కడ ప్రటాన గ్రంథము ఇరవై అధ్యాయము చూస్తున్నాం తొమ్మిదవ వర్షం వారు భూమిని అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును క్రియమైన పటమును వారిలోకం అగ్ని దిగి వచ్చి వారిని దహించాను కాబట్టి మొదట తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చి విదేశాన్ని చూపించిన గతంలో పేదరాష్ట్ర పత్రికలు కాబట్టి ఫస్ట్ తీర్పు గొప్ప జన సమూహం మీదకి ఎందుకంటే సత్యం సగం చూపించిన వాక్యాలు తర్వాత వారిని మూసపర్చిన ఈ యొక్క రెండు గుంపులు ఏవవి గోగు మా అంటే సర్పంలి వీటిని శిక్షిస్తున్నాడు దేవుడు దాని తర్వాత అపవాదించి వారిని మోసపరిచిన అపవాదంటే సర్పంలో తేలిడు ఎట్లా మోసపోయినాయి అనేది ఈ యొక్క వాక్యం క్లు ఇస్తుంది మనకి సైతానుడు వారిని మోసగించాడు బైబుల్లో అనేక స్థలాలను నేను చూపించగల గతంలో చూపించిన వాడు ఏ రీతిగా మోసగిస్తాడు అని ఆహారం ఎవరు అతన్ని ప్రేరేపిస్తాడు అంటే వచ్చి నేను నేను చేస్తా అంటాడు ఎట్లా అంటే తన దగ్గర ఉన్న ప్రవక్తలలో అబద్ధాన్ని ప్రవచించే ప్రవక్త లాగుండి అతను మోసపోయి యుద్ధంపై మరణించేలాగా నేను ప్రోత్సహిస్తాను ఓ నువ్వు విజయముధుతో అంటాడు అప్పుడు సైతాన్ని పోయి అక్కడ సిద్ధికి అనే ప్రవక్త తన దగ్గర శిష్యులు డ్రన్ అయిపోయింది జ్ఞాపకం లేదు మూడు వందల బంధం వారిని మోసగి వారిని మోసగించి వాళ్ళందరూ ఒకటే రీతిగా ప్రవచిస్తుంటారు కానీ వారికి వ్యతిరేకంగా మికాయ అనే ప్రవక్త ప్రవర్తిస్తుంటారు విశల్పాలు కాపరి లేని గొర్రెల వరే కొండల మీద ఇటు అటు నేను చూస్తున్నాడు దాని తర్వాత అతను చనిపోవడం అక్కడ చూస్తాం అంటే సైతానికి దేవుడు పర్మిషన్ ఇస్తానే కాని అక్కడ వారిని కానీ ఇక్కడ కూడా అదే చూస్తున్నాం గోపు మా గోవు అన్న గొప్ప గుంపుకి గుంపుని వీడు అంటే సర్పండు తేళ్ళు మేము దేవుని సేవనే చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు సైతాన్ చేతిలో వాడబడినరు అన్న విషయాన్ని మనం ఎక్కడ చూస్తున్నాం వీళ్ళందరూ ఎరితిగా పరిశుద్ధులని పరిశుద్ధుల శిబిరం అంటే దేవుని బిడలని ఎరితిగా ఒక్కడి వేస్తున్నారు పరిశుద్ధులు వీటిని గ్రహించాలా కదా నువ్వు శిబిరంలో ఉన్నావు కరెక్టే కానీ పరిశుద్ధునిగా లేవు నువ్వు ప్రేమైన పట్టణంలో ఉన్నావు కానీ పరమయరుషులకు సంబంధించిన గొడవలు కావు ఆకాశవాసి లాగా లేకపోతే కాబట్టి నువ్వు ముట్టిడి గొప్ప జనం అందరు మరణించినాక సర్పంలేని దేవుడు దేవుడు శిక్షిస్తుంది కదా దాని తర్వాత అపవాది అగ్ని గండకం కుండంలో పడవేయబడి దాని ఆ ముగ్గురు గురించి మన కదా అపవాది తర్వాత క్రూరంలో దాని తర్వాత వీటికి సంబంధించిన నేను వచ్చేవారం చూపిస్తాను ఈ రోజుకి ఇప్పటికీ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను గోగు మా గోగులు అనే యుద్ధము ప్రపంచమంతట చేతులు చాలా మంది ప్రకటిస్తాను గాని మనకు తెలుసు ఇది ఆత్మీయమైన పోరాటము అందులో గొప్ప జన సమూహం చెక్కబడినట్లు మనము సైతానికి వ్యతిరేకంగా సైతాన్ దురాత్మనకి వ్యతిరేకంగా ఆ ప్రధానులకు అంత లోకనాదులకు వ్యతిరేకంగా ఆకాశ సమూహాలకు వ్యతిరేకంగా మనము పోరాడి వాటి చేతిలో చిక్కపడ్డ ఈ గొప్ప జన సమూహాన్ని బయటికి లాక్కొని రావడం అదే ఎఫెసరాసిన పత్రిక ఆడవ అధ్యయమంత ఆత్మీయ పోరాటం ఈ ఆత్మీయ పోరాటం గురించి అర్థం కాక చాలా మంది సమాధాన పడిపోతున్న ఈ లో కవచం ధరించుకోవడం అంటే కూడా వాళ్ళకి అర్థం కాదన్నట్టు సర్వాంగ కవచం ధరించుకొని మోకళ్ళ మీద ఉండడం అదే యుద్ధం విషయం విభజన రాష్ట్ర పత్రిక మనం ధ్యానిస్తా ఉన్నాం విషయాన్ని మనందరికి బయలుపరచాలా మనం వాటిని గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలా మనకందరికి అనుగ్రహ అనుగ్రహించబడ్డ పని ఒకటే అది ఏమి గొప్ప జన సమూహాన్ని ప్రభుత్వత నడిపించాల వారికి సత్యాన్ని చూపించాల అదే మెలికి క్రమం వెలికి క్రమంలో మనం వీటన్నిటిని వాళ్ళకి బోధించాల ఒక రాజు కదా ఒక యాజకుని కదా ఆ క్రమంలో ఉన్నవాడివి కాబట్టి గొప్ప జనానికి వీటి అన్నింటినీ చూపించాలి నువ్వు నేర్చుకోవాలా ఫస్ట్ నువ్వు నేర్చుకోకుండా చూపించలేవు కదా కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావు నువ్వు సీలింగ్ లో లేవనట్టు నువ్వు కఠినంగా చెప్పాల్సిన విషయమే ఇవి నీకు అర్థం కావట్లేవు నీ మీద ప్రాబ్లం ఉంది సీలింగ్ ఎందుకంటే నేను చూపించిన ఒకవేళ సీలింగ్ అయితే కూడా సీల్ చేయబడ్డ కూడా కొంతమంది అగ్నికి ఆహుతి అది ఇప్పుడు నేను ఓపెన్ చేయని ఆ వాక్యం మీకు ఈరోజు కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు కానీ లక్ష నలభై నాలుగు మందిలో కొంతమంది మరీ కఠినమైన సేవ కొరకు కొంతమందిని మట్టుకుంటూ ఆయన చెంగున ముడివేయబడిన వారని చూపించిన గతంలో వాక్యం దేవుని చెంగున ముడివేయబడ్డ వారే ఈ లక్ష మంది దాని చెంగు ముడి విప్పి అందులో కొంతమందిని మహాశ్రమలలో విడిచి పెడుతున్నాడు దేవుడు ఎందుకు నిమిత్తం అని అర్థం అగ్నిలో అగ్నిలో నుంచి బయటికి లాక్కొని రావాలా అది వారి బలి అప్పుడు నీకు కూడా గాలుతా ఉంటాయి కదా చేతులు శమలలో నీ కూడా గాయలు అటువంటి సేవ వరకు మనం ఏర్పరచుకుంటుంది కానీ ఈ రోజు చర్చ నువ్వు ఏమీ చూడకుండా ఆటోమేటిక్ మాయమైపోతావు గాలిలోకి దానికి అర్థం లేదు కదా నీ సహోదరులు బహు భయంకరాన్ని శమలకుండా పోతుంటే నువ్వు మాయమైపోతావు అనుకుంటున్నావు ఏమన్నా బాగుందా అమాంతంగా నేను ఈ లోకం నుంచి విడిపోతాను విడబడ్డ వారికి శ్రమ అంటుంది కానీ పోయిన వానికి శ్రమ అనేది వాక్యం విడబడ్డవాడు ఆయన కరింకరం పొందిన వాడే వాక్యం ఇది ఈ రోజు ఉన్న బోధకి భిన్నంగా అవుతుంది మన బోధ ఎందుకంటే ఇటువంటి బోధలు లేవు ఏ కామెంటరీస్ అలా కూడా వీటికి సంబంధించిన వాక్యాల కూడా ఆధారాలు ఏందని నేను చూపించిన గతంలో కాబట్టి ఇటువంటి సత్యాన్ని గ్రహించిన బహు జాగ్రత్తగా మరి విశేషంగా వీటిని భద్రపరచుకొని అన్నిటిలో చూపించాలా ఆ నీటికి వీటిని చూపించి వారిని కూడా ప్రభు చర్ నడిపించాల అటువంటి పరిచయలో ప్రభు మనందరినీ నడిపించాలనేసి మనము వలస ప్రార్థాన చూసిందాం కన్ను కన్ను మూసుకోండి అందరు తండ్రి ఈశ్రాలు గొప్ప దేవ నీకు సమస్త కనత మరియు మా ప్రభావాలు చుకొచ్చున్నాం గోబు అనే రెండు మతపరమైన గోపులు గోపచన్నమైన సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న క్రైస్తలంత పడి వారందరినీ ఆ అప్పగిస్తారనేసి మేము చూస్తాం వాక్యాలు ప్రభావ ఇది సైతాం చేత ప్రేరేంపడింది అని కూడా మేము చూస్తున్నాం అక్కడ వాక్యం కాబట్టి వీటిని మేము ప్రభావ గోహచనము ఎక్కడ చిక్కబడినరో ఓ ప్రభావ అందరు తెలిసిందే ప్రభావ ఆ దినము విశాఖ దినమంతే గాని చలికాలం గాని ఉండకుండా చూసుకున్నాడు అన్నాడు ప్రార్థించండి అన్నాడు ప్రతి వీళ్ళు విశాఖ దినంలో చిక్కబడ్డారు ప్రభావ అక్కడ వీళ్ళందరూ ఈ బ్రోలు మా బోబు అన్ను సర్పంలకు తెలిపి దొరుకుతున్నారు అన్న విషయాన్ని మేము ఎక్కడ చూస్తున్నాం అక్కడ పట్టుకుని వాటిని మందిరానికి చిత్రవర్ధ చేసి మందిరాన్ని కొలగొట్టి యాజకులను కొట్టి చంపి ప్రభు బహు ఆ చిత్రవదకి వారికి గురి చేస్తున్నారు నాయన ఇది ప్రపంచంలో ఎప్పనిస జరుగుతుంది అది పరిపక్వం చెందే స్థితికి మేము సిద్ధపడుతుండగా ప్రభు మీరు మాకు ఇచ్చిన పని ఒకటే నాయన వీటిని గ్రహించి మేము అనేకలకు చూపించాలా అనేకలకు బోధించి వాళ్ళని బయటికి లోకపో రావాలా అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరు నడిపించండి ఆయన వింటున్న వారు అందరినీ ఆశ్రయించండి ప్రతి అనారోగ్యాన్ని గర్తిస్తున్నాం అయినా వీటికి చీకటి శక్తులని పాలన కనిచివేస్తున్నాం కర ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల గ్రహించే ఆత్మను అనుగురించి మనం ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని చూపించే కనునాను గురించి మనం ప్రార్థిస్తున్నాం వీటన్నిటినీ విని భద్రపరచుకుంటే ఆ యొక్క విజయాన్ని గురించి మనం వీటిని అనేకలకు చూపించాల ప్రభుగా మా సొంత క్రియలే కాకుండా ఇతరుల బాబులు చూడమని భగవాకిం సహిస్తుంది వాటి అటువంటి సేవా పరిచయంలో మమ్మల్ని నడిపించండి నేను చిత్రాన్ని గురించి వెహికల్ విశ్రదించాలని సేపడాలి ఏసుక్రీస్తు పరిషద్ ప్రారంభించున్నాం తండ్రి ఆమ్మెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనట్ గుడ్ నైట్ ఇస్తారు బ్రదర్స్ అందరూ ప్రేజ్లాడ్ ప్రెస్ అందరికి ప్రైజ్లా